కీర్తన మూడు వందల డెబ్భై మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయలిడి దక్కి శ్రీ వెంకటేశుడే తానైన దేవునికి కరములు వేయ కరములును భయంకర నకాయుదములు కడలేవవే సిరి దొడ పై నదే సింహపు నిమ్మోమే రూపు సగమదే నరసింహునికి వంకర కోరలవే వజ్రపు దంతములవే శంకును చక్రమునిరు జంకెల నేత్రములవే జడలు అంకెన భయ హస్తము అదే నరహరికీ నిర్ణ ములవే నీలి మరమదే చుక్కల మొలపూసల నొక్క రూపదే చొక్కిన పాపములవే సోడన శ్రీ వెంకటాద్రి పక్కెర నర సింహు పు